స్వప్నకాల ప్రమాణం ఇవ్వ ప్రబోధే ఒకడు స్వప్నం చూస్తున్నాడు స్వప్నం చూస్తుంటే ఏమైందంటే భయపడుతున్నాడు స్వప్నంలో ఏదో ఆయన స్వామి రామతీర్థం చెప్పారు అది ఈ కథనే వాడు స్వప్నంలో పెద్ద అడవిలోకి వెళ్ళాడు వీడు స్వప్నంలో అడవిలో పెద్ద పులి వీడి వెంటబడ్డం ప్రారంభించింది వీడి నేషనల్ జిగ్రాఫిక్ ఛానల్ ఏదో బాగా చూసుకుంటాడు ఆ అంచేతన అలాంటి స్వప్నం వచ్చి పెద్ద ఏది చూస్తే అది స్వప్నంలో వస్తూ ఉంటుంది అందులో మీరు ఒక్క పేసారి ఇంట్రెస్ట్తో చూసారనుకోండి అది తప్పనిసరిగా స్వప్నంలో వస్తుంది ఆ సంస్కారాలు అలా ఉంటాయి సో ఆ పెద్ద పులు వెంటబడుతూ ఉంటుంది పెద్ద పులు వెంట ఉంటే వీడు ఆ పెద్ద పుల్ నుంచి తప్పించుకోవటానికి పరిగెడుతో గమ్ముని పాము మీద కాలువేస్తాడు ఆ పాము బుస్సు అంటుంది అనేప్పటికీ పెద్ద పులి ధర కోసం ఇటు పాము వాడు ఆ భయాతిరేకానికి తక్కువ ముందు తెలివికి వస్తాడు తెలివి వస్తుంది వాడికి ఆయన స్వామి రామతీర్థం అంటారు ఆ పాము బుస్ అందే అదే తత్వమసి ఎందుకంటే ఆ పాము బుస్ అనేటువంటి అది దాన్ని వీడు విన్నాడు కదా ఆ శబ్దము ఆ పెద్ద పులి తరుముకు వస్తూ ఉంటే ప్రాణభయంతో పరిగెడుతున్నాడు వీడు ఆ ప్రాణ భయాన్ని అంతం చేసేసింది నేను చచ్చిపోతానేమో అనే భయాన్ని నా మృత్యువు దగ్గరికి వచ్చేసింది అయిపోయింది నా పని అని అని భయపడిపోతున్న నా భయాన్ని అంతం చేసేసింది తెలివి వచ్చేసింది కదా వీరికి అంతేకాకుండా తాను కూడా అంతమైపోయింది తాను మిగులుందా మళ్ళీ తత్వమస్య స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే స్వప్నకాలంలో ఒక ప్రమాణం ఆపరేట్ అయ్యి వారికి తెలివి చేస్తుంది తెలివొచ్చేట్లా చేసింది కదా అని వీడికి తెలివి వచ్చిన తర్వాత వెంట పడదు నేనున్నాను నేనున్నాను అది కూడా స్వప్నకాల స్వప్నంలో ఉన్న ప్రపంచం అంతా ఎలా అయితే విలీనం అయిపోతుంది అది కూడా అలా విలీనమైపోతుంది తత్వమసి అలాంటిది స్వప్నకాల ప్రమాణం లాంటిది జాగ్రత్త కూడా స్వప్నం వంటిదిగా కాబట్టి దీంట్లో మీరు ప్రమాణాన్ని సంపాదిస్తున్నారంటే అది స్వప్నకాల ప్రమాణం అవలేదు కాబట్టి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 నాకు తెలియలేదని అంటాడు సరే కానీ అంటే తెలిసిందా అంటే తెలియ తెలియలేదన్ననో ఏదో చెప్తే తెలిసిందనో ఏదో చెప్తాడు మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగితే వాడికి తెలియలేదు తెలియలేదు అని ఆ తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతాడు మళ్ళీ అలాగే అవుతుంది ఆఖరిని వాడికి తెలుస్తుంది పాఠం అయిన వెంటనే ఈయన వాడి ముఖంలోకి చూస్తా ఆయన వీడి ముఖంలో చూస్తారు ఈచ్ స్మైల్ అ టీచర్ అండ్ ఈచ్ నోస్ అండ్ దెన్ ఒక నమస్కారం చేసేసి ఈ వాక్సే ఎందుకంటే అక్కడ గురు శిష్య ఆ భేదం ఉందో అది కూడా విలీనం అయిపోతుంది ఇంకా అది కూడా ఇట్ వాంట్ పెరిసిస్ట్ అంతేగాని ఇంక ముద్రలు వేసి నా శిష్యుడు వీడు అని అలా ఉండదు బ్రాండ్ చేసి ఇంక వీడు శిష్యుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు వాట్ ఈస్ దిస్ అలా ఉండదు కాబట్టి ప్రమాణము అప్రమాణం అయిపోతుంది అంటూ అంటే ఇంకా ఇంకా ప్రమాణం అంటే వేద ప్రమాణం తత్వసే అనే ప్రమాణం కూడా అప్రమాణం అయిపోతుంది ఆత్మస్వరూపంలో సర్వం లీనమైపోతుంది ఆ విధంగా ఆత్మావాయుధకం సర్వం అనే సత్యాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది లోకే చ వస్తే ప్రవృత్తిహేతుర్శనాత్ ప్రమాణ ఆయన అంటారు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 మీకు ఒక వస్తువును చూడాలనిపించింది అనుకోండి దాన్ని చూడాలి చూడాలి చూడాలని చెప్పేసి మీరు ఆకాంక్షగా పరిగెత్తుకుని కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వెళ్తారు తీరా చూసిన తర్వాత ఆల్ దిస్ ఈ బిల్డప్ ఒకటి ఉంటుంది అది చూడబడేది నేను చూసి ఇవన్నీ చూస్తే ఇంత ఆనందంగా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుందని ఇదంతా కూడా ఈ బిల్డప్ అంతా కూడా ఎవ్రీథింగ్ హ్యాండ్స్ ఇన్ వన్ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్ అయిపోయి యూ అండ్ దట్ అనే డివిజను అంతమైపోయి దెర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఫ్యూషన్ వచ్చేస్తుంది అది మీకు మీ మీ వాల్యూని బట్టి ఉంటుంది మీరు చూడదలుచుకున్న దాని యొక్క వాల్యూని బట్టి ఉంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి మీరు వెళ్తే అటువంటి ఫీలింగ్ మీకు కలగచ్చు అలాగే అమర్నాథ్ దర్శనం చేస్తే దట్ కైండ్ ఆఫ్ ఎ ఫీలింగ్ యూ మేక్ దట్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ మచ్ యూ హ్యావ్ ఫర్ ఇట్ దీని మీద నేను ఒకటి చూశాను దేర్ ఈజ్ ఎ ఫ్లవర్ ఒక పర్టికులర్ ఫ్లవర్ ఉంది అది మొగ్గలాగా ముడుచుకుని ఉంటుంది కానీ వన్ పర్టికులర్ నైట్ పూర్ణిమ నాడు రాత్రి పన్నెండు గంటలకు వికసిస్తుంది ఇట్ బ్లాసమ్స్ వికసించి సరిగ్గా థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది అప్పుడు ఇంకా కొలాబ్సైపోతుంది ఎందుకంటే ఒకసారి వికసించిందంటే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 దీన్ని చూడట రాత్రి పన్నెండు గంటలకు కదా వీళ్ళు ఏం చేస్తారంటే అది వికసించి డేటు ముందే అనౌన్స్ చేస్తారు అప్పుడు వీళ్ళు పార్టీ ఒకటి పెడతారు తొమ్మిదింటి దగ్గర నుంచి పార్టీ నడుస్తూ ఉంటుంది దాన్ని చూడటం కోసం ఆ డేటు ముందే సర్వత్రా అనౌన్స్ అవుతుంది దాన్ని చూడాలనుకున్న వాళ్ళ మాట నేను చెప్తున్నాను మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉంది వాడికి అది ఇంట్రెస్ట్ వాడు దానికోసం ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే ఆ మండే వస్తుంది ఒక క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వచ్చినట్టుగా వస్తుంది ఏదో వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్స్ అందరూ మహా ఉత్సాహంతో వెయిట్ చేస్తారు సరే వస్తుంది ఇండియా బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ సరే వీడు మొదలు పెడతాడు గవాస్కర్ అవుట్ గవాస్కర్ లేకపోతే మరో చంద్రువులు తారో అవుట్ టెన్ ఫర్ వన్ అయిపోయి వీడు ఉత్సాహం అంతా తప్పబడిపోతుంది సో అదేవారు వీడు పది రోజుల నుంచి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఏదో అలా ఉంటుంది సో అదేవారు ఆ పుష్పం వీడు వెయిట్ చేస్తాడు ఆ సిక్స్టీ సెకండ్స్లో దెర్ ఈజ్ అ ఫ్యూషన్ దెర్ ఈస్ టోటల్ ఐడెంటిఫికేషన్ చూసి వాడిని నేను చూడబడేది అది అని నేను చూసే చూచుటా నేను క్రియను చేయుచున్నాను అనే విభాగం ఏమి ఉండకుండా వచ్చేస్తుంది కాబట్టి లోకంలో కూడా ప్రమాణము ఆధారంగా చేసుకున్న ఒక వస్తువుని మీరు పొందినప్పుడు పొందడం అంటే తెలుసుకోవటం పొందినప్పుడు ఆ ప్రమాణము క్లోజ్ అయిపోయి ఆ డివిజన్ క్లోజ్ అయిపోయి ఆ ఫ్యూషన్ వచ్చేసేయటం అనేది లోకంలో కూడా అనుభవంలో ఉంది అని చెప్తున్నారు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 ఈ అద్వైతం పోయి మళ్ళీ భేద దృష్టి భేద దర్శనం ఎప్పుడు వస్తుందో తెలిసిన ది మూమెంట్ యు కాల్ ఇట్ రోజ్ అయిపోయిందంతే నామం మీరు చెప్పేప్పటికీ పోయిందంతే ఓవర్ ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ కేటగరైజ్డ్ ఇట్ అంచేత ఆయన ఏమంటాడంటే డోంట్ గివ్ ఏ నేమ్ టు ఇట్ అంటాడు నేను కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను డోంట్ నేమ్ ఇట్ లీవ్ ఇట్ లైక్ దట్ అంటాను డోంట్ నేమ్ ఇట్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 మీరు నేమ్ ఇవ్వనంత సేఫ్ యు ఆర్ సేఫ్ నేమ్ ఇచ్చారంటే పోయింది అంతే యు ఆర్ యూ యు హ ఆల్రెడీ లాస్ట్ దట్ స్ట్రెంగ్త్ ఎందుకంటే నేమ్ ఇచ్చా రోజు అని నువ్వు పేరు ఇచ్చావంటే అయిపోయింది నువ్వు రోజు చూసి ఇవ్వడం అవుతావు అది రోజు అవుతుంది ఆ తర్వాత ఏమవుతుందో తెలుసు అండి ఐ లవ్ రోజు అంటాడు దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ సీయింగ్ ది రోజు అంటాడు దాన్ని ప్రెషర్ ఈవెంట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది ఆనందానుభూతిని ఈవెంట్ ఆఫ్ ప్లెషర్ కింద కన్వర్ట్ చేసేస్తాడు అండ్ దెన్ ఈ రోజు మనకి దొరికితే బాగున్నాం అందుకు ఆదే అనుకుంటాడు ఆ రోజు పక్కింటి వాటిలో ఉంది అసూ పడతాడు ఇదంతా సంసారం భేద దర్శనం అంతా సంసారమే అట్ ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ అబ్జర్వింగ్ సీయింగ్ ది రోజు దెర్ ఈజ్ టోటల్ మిర్జర్ ఆఫ్ ద సీయర్ అండ్ ది సీన్ అసలు నిజానికి వాస్తవంలో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 అప్పుడు ఏమిటంటే మీరు ఆలోచించండి ఇది ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయటం ఓ లెవెల్లో నేను ఏదో ఇంకా సాగ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ దే ఆర్ బియాండ్ ఎక్స్ప్లనేషన్ ఇన్ ఏ వే సో ఆ చూసినప్పుడు దెర్ ఈజ్ ఓన్లీ సీయింగ్ దెర్ ఈస్ నో సీయర్ అండ్ దెర్ ఈజ్ నో సీన్ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు సీయింగే ఉంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనమే ఉంటుంది ద్రష్టాదృశ్యము ఉండదు ద్రష్టాదృశ్యం ఉందంటే ఇంకేమి ఉందండి ద్రష్టాదృశ్యం ఉందంటే ఏమవుతుందో చెప్పుంటావా వాడు తోసేస్తాడు ఏటో ఎలా తోసేస్తావో ఇంత కష్టపడి వచ్చామని వాటితో దెబ్బలాడ్డాయో మిగుతుంది అది ద్రష్టాదృశ్యం అంటే అది నేను నేను మునగాన్ని అదేవుణ్ణి చూస్తుంటే ఉంది తోసేస్తున్నాడు అది ద్రష్టాదృశ్యం ఇంకేముందండి మీరే ఆ దర్శనమే కాదు అదేం దర్శనం ఆ ద అప్పటికి దర్శనం అయిపోయిందని అర్థం ఇంకా అది అది సంసారం అయిపోయింది అప్పుడే అంతే దర్శనం అంటే ఆ దివ్య విగ్రహాన్ని చూసిన ఆ క్షణంలో బస్ దేర్ ఈస్ నో ద్రష్ట దెర్ ఈస్ నో దృశ్యం దెర్ ఈజ్ ఓన్లీ సీయింగ్ అని శంకర్లు అంటున్నారు కృష్ణమూర్తి అన్న బయట పెట్టండి శంకర్లు అంటున్నారు కృష్ణమూర్తి అన్న ప్రతి మాట శంకర్లు అన్నారు అది ఆయనకి తెలుసో తెలియదో కానీ నాకు తెలుసు అన్నమాట లోకే చ వస్త ప్రవృత్తిహేతుర్శనాత్ ప్రమాణస్ తర్వాత తస్మాత్ నా ఆత్మవిధ కర్మణ్యధికార సిద్ధం కాబట్టి ఆత్మవేత్తకి కర్మయందు అధికారము లేదు అని సిద్ధించినది అని ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని కర్మ అధికారం లేదు కర్మ అధికారం ఉండాలంటే వాడు అజ్ఞానయి ఉండాలి ఎంతో అజ్ఞానం ఉండాలి అజ్ఞానం ఉన్నప్పుడే కర్మ అధికారం వస్తుంది అజ్ఞానం పెట్టుబడి కర్మాధికారానికి సో లేకపోతే కర్మ కర్మ అధికారం ఉండదు ఇప్పుడుదాహరణకి ఎంఏ పాస్ వాడు వాడు ఏదో చౌకీదార్ ఉద్యోగానికి అప్లై చేశాడు అనుకోండి వాడికి ఇవ్వరు ఎందుకంటే వాడు హీఈ్ బియాండ్ దాట్ వాడి పరిస్థితి బాగులేదు వాడు అప్లై చేసి బట్ హీ ఈజ్ నాట్ కన్సిడర్డ్ క్వాలిఫైడ్ ఫర్ దాట్ హీఈస్ నాట్ కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ దాట్ అలాగనమాట ఆత్మజ్ఞాని యాజ్ గాన్ సో హై హీ షుడ్ నాట్ బి బ్రాడ్ డౌన్ టు దిస్ లెగర్ అని కాబట్టి కర్మయోగ యోగ్యత లేదు కాబట్టి ఈ విధంగా ఆత్మజ్ఞానికి అజ్ఞానికి చాలా చాలా తేడా సూపర్ఫిషియల్గా ఏ తేడా పెద్ద తేడా ఏ ఉండదు అమాత్రం తేడా ఏ ఇద్దరు మనుషులకైనా ఉంటుంది వాళ్ళ ఆత్మజ్ఞానే అజ్ఞానే పేరే కనక్కర్లా కానీ ఇన్ డెప్త్ అంతా తేడానే సో నేను అనేక అంశాలు చెప్పాను ఉదాహరణకి ఆత్మజ్ఞానికి ది బౌండరీ బిట్వీన్ ప్లెషర్ అండ్ పెయిన్ ఉండదు వేరే అజ్ఞానికి ప్లెషర్ అండ్ పెయిన్ ఆర్ సచ్ ఆల్ ఎన్కంపాసింగ్ ఇన్కంప్రాసివ్ things ఆల్ one అబ్జార్వ్ చేసి పెట్టేస్తాయి వాడిని ఆల్ ఓవర్ పవర్ ఓవర్వెల్మింగ్ అయిపోయి ఉంటాయి హీజ్ ఓవర్వెల్మ్డ్ బై ప్రెషర్స్ అండ్ పెయిన్స్ వేరే ఆత్మజ్ఞానికి బౌండరీయే ఉండదు బిట్వీన్ ప్లెషర్ అండ్ పెయిన్ అది పెద్ద బౌండరీ లాగా ఉండదు సో దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ తర్వాత ఆత్మజ్ఞాని హీస్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ టోటల్లీ ఫ్రీ వెరీ హీఈస్ కన్సూమ్డ్ బై డిజైర్స్ అండ్ ఫియర్స్ కన్స్యూమ్ ఇంకా దాంట్లో చాలా విడ్డూరంగా ఉంటుంది సంసార యొక్క జీవితం సో ఆ ఆత్మజ్ఞానికి మృత్యువు భావన కానీ మృత్యు భయం కానీ ఉండవు యానిషా సర్వభూతానం నిషా పొగ పొగలు రాత్రి ఆ భేదం అంత దృఢమైన భేదం సో అజ్ఞానికి మృత్యువు దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ ముందు జాతకం చూసిన వెంటనే నేను ఎంతకాలం బతుకుతానని అడుగుతాడు అదో ఫస్ట్ నీ ఆయుర్దాయ రేఖ పొడుగ్గా ఉందంటాడు పొడుగ్గా ఉందో పొట్టుగా ఉందో వాడే చూసాడో పెట్టాడా ఏదో చెప్తాడు నువ్వు డెబ్బై ఐదు ఏళ్ళు బతుకుతా అంటే ఆ ఓవరాల్ అమెరికాలో డెబ్బై ఏళ్ళు బతుకుతావు అని చెప్తే వాడు ఇచ్చి ఫీజు కూడా ఇవ్వడం మనిస్తాడు ఎందుకంటే వాడు డెబ్భై ఐదో కూడా ఉద్యోగం చేస్తూ ఉంటాడు వాడు ఏ తొంభైదో తొంభై ఐదో లెక్క వాడు డెబ్బై ఐదో ఏటా ఉద్యోగం ఉంటాడు మీరు లాస్ట్ వ్యస్లో కెసినోకి వెళ్తే అక్కడ ఈ బఫేని మెయింటైన్ చేసి వాళ్ళందరూ డెబ్బై ఐదు అండి అయిపోదాయి ఎల్డర్లీ పీపుల్ హైలీ ఇండిపెండెంట్ పీపుల్ సో అండ్ సోషల్ ఫ్యామిలీ చాలా వీక్గా ఉంటుంది ఎనభై ఏళ్ళ వరకు దాని కొడుకులు వచ్చేసి సేవలు చేసేసి అలా ఉండదు చాలా వీక్ సొసైటీ సోషల్ లైఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వీక్ అప్పుడు ఉద్యోగం ఏదో చేసుకుంటే వాటి దండలు వాడబడుతూ క్రెడిట్ కార్డు పేమెంట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి వాడే వెళ్ళి ఏదో గంటకి ఎంత సంపాదించి ఆ క్రెడిట్ కార్డు పేమెంట్లు చేస్తూ ఉంటాయి ఎనీవే సో డెత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ వరల్డ్ పీపుల్ లైఫ్ స్పాను లైఫ్ స్పాన్ ఏమిటండి దేర్ ఈజ్ లైఫ్ స్పాన్ ఫర్ ఎ బల్బ్ బల్బ్కి లైఫ్ స్పాన్ ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీకి లైఫ్ స్పాన్ ఉంటుందండి ఎక్కడన్నా అసలు ఎంత విడ్డూరమైన సంగతి సో ఆత్మజ్ఞానికి అజ్ఞానికే అంత భేదం ఉంటుంది తర్వాత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి ధనము బంగారము వజ్రాలు రత్నాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్లో వెజ్ ఆత్మజ్ఞానికి సమలోష్టాశ్మకాంచ బెడ్డ మొక్కకి బంగారపు బిస్కెట్కి తేడా ఏమి ఉండదు వడ్డీ వడ్ ఈజ్ ది డిఫరెంట్ మీరు నాకు చెప్పండి బెడ్డ ఉంది అశ్మా అంటే బెడ్డ మొక్క పీస్ ఆఫ్ స్టోన్ And then a gold biscuit. What is the difference between the two? You tell me. బిట్వీన్ ది టూ యూ టెల్ మై మీరు ఛాయ్ తాగేప్పుడు ఏ బిస్కెట్ విల్ బి మోర్ యూస్ఫుల్ దాన్ ఏ గోల్డ్ బిస్కెట్ ఏం చేస్తారు ఈ గోల్డ్ బిస్కెట్ తోటి అది గోటుడు ఆభరణం చేసి పెట్టుకుంటారు ఏం నెనకాదు ఏమీ కాబట్టి దిర్ therefore it is all a, a, a huge డెల్యూషన్ Nothing more than that. గోల్డ్ భూమి నేల లోతుల్లో ఉంది కనుక దాన్ని తబ్బి తీసి ఆభరణాలు పెట్టుకుంటారు సపోజ్ నేల ఇంత గోల్డ్ దొరికి రాళ్ళు కనుక నేల లోతుల్లో గనుల లోతుల్లో రాళ్ళు దొరికితే అప్పుడు రాళ్ళు తబ్బి తీసి ఆభరణాల కింద పెట్టుకుని ఉండేవారు చిన్న చిన్న చిల్లులు చేసి వాటికి ఆభరణాల కింద పెట్టుకుని హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ ఆ అడుగులు ఎక్కడో నేల పొరల్లో గోల్డ్ ఉంది పైన రాళ్ళు ఉన్నాయి కాబట్టి రాళ్ళు పెట్టుకోవట్లేదు అంటే అదే రాళ్లే పెట్టుకుంటారు ఎందుకు గోల్డ్ ఎందుకు పెట్టుకోవాలి వై నాట్ సంథింగ్ వెరీ సింపుల్ పెట్టుకోవచ్చు కదా దెర్ ఇస్ నో లాజిక్ కి నెట్ అయితే ఒక సంస్కృతి తర్వాత ఏదో ధర్మానికి సంబంధించి ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఆల్ దాట్ బట్ ఒక వ్యామోహానికి నేను ఎగ్నెస్ట్గా చెప్తున్నాను ఈ రోజుల్లో జ్యువెలరీ బికమ్ క్రేజ్ ఇన్ ది సొసైటీ అందుకోసం దాని మీద వ్యాఖ్యానం అంతకంటే మరేం కాదు సో మామూలుగా పెట్టుకునే దాని గురించి మీరేం చింత చేయకండి ఆ మాత్రం ఈ మధ్య నేను కూడా గోల్డ్ వేస్తున్నా ఇది కొత్త ఎడిషన్లో దీనికి ఐ స్టార్టెడ్ పుటింగ్ ఎ స్మాల్ గోల్డ్ ఈ ఓన్లీ రీసెంట్లీ జస్ట్ సిన్స్ వన్ మంత్ అన్వర్డ్స్ ఐఎమ్ ఎ స్మాల్ గోల్డ్ ఐ బిట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో గోట్ బట్ దర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్ సో ఎనీవే ఈ విధంగా తర్వాత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి మరొక ప్రధానమైనటువంటి భేదము నిషా పొగలు నేను ఇంకా కంక్లూడ్ చేసేసుకున్న శ్లోకం ఆత్మజ్ఞానికి మెయిన్ మార్క్ ఏమిటంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఏమి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చాలామంది తెలుసుకోరు ఈ సార్ ఆత్మజ్ఞానికి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు అంచేతనే హీ కెన్ హీ కెన్ రిలేట్ టు ఎనీబడీ అండ్ ఎనీథింగ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు ఇప్పుడు కుక్కను పెంచుతున్నారనుకోండి ఆ కుక్కతోటే మీరు రిలేట్ అవ్వగలుగుతారు మామూలుగా రోడ్డు మీద కుక్కతో రిలేట్ అవ్వలేరు నిజానికి కుక్కను పెంచి ఎలా ఉంటారు వాళ్ళ కుక్క రోడ్డు మీద కుక్క కేసి వెళ్తే వీళ్ళు కంగారు పడతారు సో అంటే దెన్ ఈజ్ అన్ ఐడెంటిఫికేషన్ దిస్ ఈజ్ మై డాత్ ఐడెంటిఫికేషన్ మీ మైన్ ఈజ్ అన్ ఐడెంటిఫికేషన్ మై డాత్ అంటే ఏంటండి there is an identification so i am the owner and that is the owned that is identification kabatte this is my dog therefore it should uh, wag it stay only with reference to me not with uh, reference to another dog i mean some kind such a kind of a value develop ho thundar meda dantodi kokka ateto parigidite veedu gangar padutadi so whereas a uh, jnani he relates to all dogs equally because uh, he doesn't look upon himself with any kind of identification towards any particular object of the world so nenu upadeshta anupettanante identification entha sookshmanga entha deceiving ga untundannadiki cheppanu meeku kabatti atmajnani no self identification he can relate to anybody anywhere with the same ease and spontaneity ala untu atmajnana yokku vyavahaar as people ...have స్ట్రాంగ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్స్లో ఉంటారు వెరీ స్ట్రాంగ్ చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆ ఐడెంటిఫికేషన్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది క్యాస్ట్ కమ్యూనిటీ క్రీడ్ దేశ్ దాట్ ఆల్ all kinds of సెక్స్ అదే జెండర్ ఐ మీన్ సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్స్ తోటి ఉంటారు మీకు నేను సత్యం చెప్తాను మీరు ఆలోచించండి యాజ్ లాంగ్ యాజ్ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్ యూ విల్ నెవర్ నో యువర్ అదే ఆ వాక్యం మీరు గమనించి యువర్ సెల్ఫ్ అన్నప్పుడు కలిపేసి చెప్తున్నా యాజ్ లాంగ్ యాజ్ యుఫైన్ యువర్ సెల్ఫ్ యు విల్ నెవర్ నో యువర్ సెల్ఫ్ క్యాపిటలైజ్ అలాగే అయితే హౌ టు నో దిస్ సెల్ఫ్ స్టాప్ డిఫైనింగ్ యువర్ సెల్ఫ్ జస్ట్ స్టాప్ డిఫైన్ యూ నీడ్ నాట్ డిఫైన్ టు డూ ఏ థింగ్ డిఫైన్ యువర్ సెల్ఫ్ టు డూ ఇప్పుడు పాఠం చెప్పడానికి ఐఎమ్ ది టీచర్ దే ఆర్ ది టాట్ ఆ డెఫినేషన్ అక్కర్లా వైద్య డెఫినేషన్ మేబీ హై స్కూల్ టీచర్ దగ్గర మీరు అప్లై చేయకుండా నేను ఓ లెవెల్లో మాట్లాడుతున్నాను ఆ డెఫినేషన్ అక్కర్లా నేను గురువుని వాళ్ళ శిష్యులు డెఫినేషన్ అక్కర్లా నేను సన్యాసిని వాళ్ళు ఏమో గృహస్థులు డెఫినేషన్ అక్కర్లా ఏ డెఫినేషన్ అక్కర్లా అప్పుడు ఒక స్పాంటేనిటీ వస్తుంది అది ఆత్మజ్ఞాన యొక్క లక్షణం అది ఒక ఫ్రీడమ్ అండ్ దెర్ ఈజ్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఐ వాంట్ సే దెర్ ఈజ్ సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే పాజిటివ్ కాన్సెప్ట్ ఏం లేదు తెలియ ఆ ఇన్సెక్యూరిటీ ఉండదు జ్ఞా ఆత్మజ్ఞానికి వెరేస్ ఏ సెల్ఫ్ డిఫైనింగ్ పర్సన్ ఎప్పుడూ ఇన్సెక్యూర్గానే ఉంటాడు వాటి డెఫినేషన్కి అనుకూలమైన డెఫినేషన్లో ఉన్నవాడు వస్తే ఈ ఫేస్ బ్లోజం అయిపోతుంది వీడి డెఫినేషన్కి వ్యతిరేకమైన డెఫినేషన్లో ఉన్నవాడు వస్తే వీడు వీడు హీ టైట్ సో ఆ ఉంటాడు బుద్ధుడు అంగుళిమాలడి దగ్గర చిరునవ్వుతో ఉండగలిగాడు శంకరాచార్యులు పశువు నరమాంసభక్షకుడి దగ్గర కూడా చిరునవ్వుతో ఉండగలిగారు అని మనకిలా కథల్లో చెప్తారు కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ఎనీథింగ్ అండ్ ఎవరి థింగ్ జడభరతుడు అది వస్తుంది ఆ కిరాతలో ఎత్తుకుపోతే వాళ్ళతో కూడా హ్యాపీగానే ఉంటాడు అలాంటి వాడు మహాత్ముడు అడవిదారిని వెళ్తుంటే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు ఎవరు ఈ దొంగలు అడవి దొంగలు కిడ్నాప్ చేస్తారు ఈయన్ని ఈ మామూలుగా ఎవడో దొరికాడు కదా అని కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసి వాళ్ళ నాయకుడి దగ్గరికి మోసుకుపోతారు ఈ చెప్తాను మీరు నన్ను కిడ్నాప్ చేస్తే మీరు నాకు భిక్ష కూడా మీరే పెట్టాల్సి ఉంటుంది నాకు ర్యాన్సమ్ము అవి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మీరు అలాంటి ప్రయత్నం చేయడం అనవసరం అంటే ఎందుకని నీకు అంత ఏమీ లేనివాడు ఏమిటి నువ్వు ఏమిటి అసలు నువ్వు అని అని ఆ దొంగల నాయకుడు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 ఎందుకంటే హీ హ్యాస్ దట్ ఎక్స్పాన్షన్ నేను ఆయన ఆత్మజ్ఞాన అని నేను అంటే ఆత్మజ్ఞానం అవునో కాదు నాకు తెలీదు ఆత్మస్వరూపుడు అయితే ఖాయమే కానీ హీ హ్యాస్ దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్ దట్ ఈస్ ఆత్మజ్ఞాన ఇన్ ఏ వే ఆయన కొంత పొలిటికల్ ఎఫిలియేషన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఆయన్ని నేను మహాత్మల కోవలో వేయట్లేదు బట్ వెన్ హీ డెల్ట్ విత్ దీస్ డెకాయిట్స్ హీ డజంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఐడెంటిఫికేషన్ మన రాజకీయ నాయకుల వెళ్ళి డెకాజెట్స్ తోటి హ్యాండిల్ చేయమని చూస్తాను మహాత్ముడే చేయగలుగుతాడా పని జిల్లెళ్ల మూడు అమ్మ ఆశ్రమానికి నక్సలైట్లు వచ్చి భోజనం చేసిపోయేవారు వాళ్ళు ఇంకో చోట ఇక్కడికి రావచ్చు రహస్యంగా వస్తారు ఆవిడ దగ్గరికి వచ్చేవిడికి రహస్యం అక్కర్లేదు ఎందుకంటే ఆవిడేమని చెప్పిందంటే ఇది అమ్మ ఆశ్రమం అందరికీ స్వాగతం అని చెప్పింది ఆడు ఆవిరు అద్వైత నిష్టలో ఉండేదాన్ని అంచేతనం ఇట్ దట్ కుడ్ హ్యాపన్ కాబట్టి నో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎనీ కాత్మజ్ఞానం యొక్క మనస్సు సినిమా స్క్రీన్ లాగా ఉంటుంది వెరాజ్ సంసార యొక్క మనస్సు ఈ డై వేస్తారు చూడండి రంగులు వేస్తారు చూడండి ఆ రంగు నీళ్లలో ముంచిన తడి వస్త్రంలా ఉంటుంది వీడి మనస్సు అలా ఓడిపోతూ రంగు కారిపోతూ ఉంటుంది సంసార యొక్క మనస్సు ఆత్మజ్ఞాన మనస్సు సినిమా స్క్రీన్లా ఉంటుంది సినిమా స్క్రీన్ మీద మర్డర్ అయ్యి రక్త ప్రవాహం అయిపోయింది అనుకోండి అయినా సినిమా స్క్రీన్కి ఏమీ అవ్వదు తర్వాత ఇంకోటి సినిమా స్క్రీన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద సీన్స్ అండ్ ఇట్ డజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది సీన్స్ ఇన్ ఇట్స్ టర్న్ అది దాని ఎందుకు కూడా ఉండదు ఆత్మజ్ఞాని కర్తృత్వం ఉండదు అలా సినిమా స్క్రీన్ లాగా ఉండిపోతుంది ఆయన అది ఒకటి ప్రధానమైన భేదము నిష పొగలు అన్నట్టుగా సో ఆత్మజ్ఞాన యొక్క దర్శనంలో నామరూపాలకి ఏమీ విలువ ఉండదు నామరూపరహితమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మకే ఆయన విషం అలా ఉంటుంది ఆకాశవత అంటూ ఉంటారు శంకర్ ఆకాశమును మీరు భావన చేయండి ఎలా ఆ భావన ఎలా ఉంటుందో మీరు ఆలోచన ఒకసారి ఆకాశం మీద మెడిటేట్ చేయండి అప్పుడు మీకు ఎలా ఉంటుంది మైండ్ ఇట్ రిలేట్స్ టు ద స్పేస్ బట్ నాట్ విథౌట్ ఎనీ పర్టికులర్ నేమ్ అండ్ ఫామ్ నేమ్ అని స్పేస్ అన్నది ఇట్ ఇస్ నాట్ ఎ నేమ్ ఇట్స్ ఎ వే ఆఫ్ పాయింటింగ్ అవుట్ సంథింగ్ టు యూ విచ్ ఈజ్ నేమ్ లెస్ సో ఎందుకంటే జనరల్గా డిజైన్ ఉంటే కానీ నేమ్ ఉండదు ఓ డిజైన్ ఒక రూపం ఉంటే నామం ఉంటుంది ఆకాశానికి ఏ రూపం ఉంది ఏ రూపం లేదు అంచేది ఆ సమంతాత కాశితే ఇచ్చి అని ఏదో పదం పెట్టాలి కాబట్టి పెట్టారు అంతటా ఉన్నది అంతటా వ్యాపించి ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది అనే ప్రకాశము ఆకాశము ఇవన్నీ నిర్గుణతత్వాలకి దృష్టాంతంగా చెప్తారు కాబట్టి అటువంటి నిర్గుణ నిరాకారమునందు మహాత్ములు చాలా సరళంగా హ్యాపీగా అబాయిడ్ కాగలుగుతారు వేరే సంసారికి నామరూపాలుంటే కానీ వాడికి తృప్తి ఉండదు నామరూపాలు ఉండాలి ఆ నామరూప బుద్ధి గలవాడిని రిలిజియన్లోకి తీసుకొస్తే వాడు దేవుణ్ణి ఎన్టీ రామారావు లెవెల్కి తీసుకు దక్కడ ఎన్టీ రామారావు కాకపోతే పోనే బళ్ళారి రాక పోనే ఏదో సినిమా యాక్టర్ పేరు ఇంకోటి చెప్పండి దేవుడు యాక్షన్ వేశారు కాబట్టి ఆయన ఆ పేరు చెప్పాను ఆ లెవెల్కి తీసుకొచ్చేస్తాడు వీడికి ఉన్న రాగద్వేషాలన్నీ దేవుడికి పెట్టేస్తాడు ఎంత ఘోరంగా పెట్టేస్తాడంటే ఒకప్పుడు నవ్వు వస్తుంది ఏమిటి దాన్ని అంత ఘోరంగా వీడి రాగద్వేషాలన్నీ దేవుడికి అంటకట్టేస్తాడు ఎందుకంటే నమ్మరూపాలే వాడికి సత్యం అలాగా కాబట్టి అంతటి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి తర్వాత సంసారి ఇవ్వలేడు ఇది కూడా ఒక పట్టాన ఆ స్వత్వబుద్ధి వదిలించుకోలేడు ఇది నాది అనే బుద్ధి సంసారికి వదలదు కానీ ఆత్మజ్ఞాని యొక్క ధోరణ ఎలా ఉంటుందంటే మహాత్ములు ఎలా ఉంటారు వాళ్ళ పోలసీ ఎలా ఉంటుందంటే ఐ రిఫ్యూజ్ నథింగ్ ఐ వాంట్ నథింగ్ ఐ వాంట్ నథింగ్ ఐ రిఫ్యూజ్ నథింగ్ అండ్ ఐ కీప్ నథింగ్ అనే ధోరణిలో ఉంటారు ఇచ్చే ఇస్తే తీసుకుంటున్నారు కదా అని అది అలాగే భద్రం చేసుకుంటారు బీరోలో పెట్టని అనుకోకూడదు రిఫ్యూజ్ చేయరు ఎందుకంటే రిఫ్యూజ్ చేస్తే అది ఒక సెంటిమెంట్ని ఆదరించటం అనేది ఇంపార్టెంట్ ఎదురు వాళ్ళు ఒక ప్రేమతోటి ఇచ్చినప్పుడు ఆ ప్రేమకి మీరు విలువనివ్వాల్సి ఉంటుంది దాన్ని రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అందుకోసం దే డోంట్ రిఫ్యూస్ ఎనీథింగ్ బట్ దే డోంట్ కీప్ ఎనీథింగ్ సో ఈ మధ్యన స్వామి రామశిఖాస్ మహారాజు విల్లు ఒకటి రాశారు ఆ విల్లులో ఆయన అంటారు నా పాముకోళ్ళు నా కమండలం ఉన్నాయి అవి తప్ప ఇంకా నా దగ్గరేం లేవు అవి వాటిని ఒక మ్యూజియంలోనో లేకపోతే ఒక గ్లాస్ కేసులోనో పెట్టి ఇవి స్వామి రామశిఖాస్ మహారాజు పాముకోళ్ళు కమండలం అని మీరు పెట్టద్దు డోంట్ గివ్ ఎనీ సచ్ థింగ్ టుడే అవి మీకు ఆ కమండలం ఉపయోగపడుతుందంటే తీసుకుని ఇది రామశిఖదాసి మహారాజు కమండలం అనే మాట ఎత్తకుండా మీరు మామూలు కమండలంలా వాడుకోండి అని చెప్పారు ఇందుకు మించి ఇంక నా లేదని చెప్పకనే చెప్పారు హీ వాజ్ ఎడోర్డ్ బై ఎంటైర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ బేద ధనిక అనే భేదం లేకుండా అందరూ కూడా ఆయన్ని ఆరాధించేవారు బట్ హీఈస్ లైక్ దాట్ సో జ్ఞాని అలా ఉంటాడు చాలా చాలా విలక్షణంగా ఉంటాడు గ్రేటెస్ట్ జనరాసిటీ మీకు ఆత్మజ్ఞానంలో కనపడుతుంది గ్రేటెస్ట్ గివర్ ఇది నేను పూజ్య స్వామీజీలో కూడా చూసా హీఈ్ ఎ మనీ స్పిన్నర్ హీ స్పిన్స్ మనీ బట్ అంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ నల్ల స్పిన్ చేస్తూ ఉంటారు చేయిలా ఆడించారంటే ఓ లక్ష చేయి మారుతుంది బట్ హీ డజన్ కీప్ ఎని ఈ డజన్ కీప్ ఓ లక్ష జేబులో పెట్టుకుంటారు అది మళ్ళీ ఎంతసేపు జేబులో ఉంటుందో అడిగి అలాగా గ్రేటెస్ట్ జనరాసిటీ గ్రేటెస్ట్ గివర్ ఎందుకంటే ఆల్ ఆర్ మై పీపుల్ ఆల్ ఆర్ అహం ఎవ్రిబడి ఈజ్ అహం అనేటువంటి ఆ దర్శనంలో ఉంటారు ఎవడి ఎందు పరాయి కేవలం అధర్మంగా పశుహింస చేసేవాడు లేకపోతే శాడిస్ట్ అటువంటి వాళ్ళని చూస్తే కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు తప్పిస్తే అంతేగాని వీడు పరాయి వీడు నావాడు అలాగంటే గోలైన ఉండదు సో ఈ విధంగా జ్ఞానికి అజ్ఞానికి చాలా భేదం ఉంటుంది ఆ భేదాన్ని మనం తెలుసుకున్నట్లయితే సో ఇది ఆ కాంట్రాస్ట్ తెలుసుకోవటం చాలా అవసరం సో దట్ దట్ ఈస్ ఎ గ్రోత్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రోత్ తర్వాత శ్లోకం ఉన్నాను సముద్రమాప ప్రవిశంది తద్వత్కామాయం ప్రవిశంది సర్వే శాంతిమాప్నో తిన కామకామి అసలు స్థిత ప్రజ్ఞ లక్షణాలంతా కూడా టాపిక్ అంతా కూడా డిజైర్స్ అనే టాపిక్ చుట్టూ తిరుగుతుంది డిజైర్ డిజైర్లెస్నెస్ ఈస్ ది హైయెస్ట్ గోల్ అదే స్థిత ప్రజ్ఞ లక్షణం డిజైర్లెస్నెస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హైలీ డిజైరబుల్ యూ హ్యావ్ టు రియల్లీ పర్ష్యూ సో మహాత్ములు ఏమని చెప్తారంటే అది చాలా ప్రాక్టికబుల్గా కూడా చెప్తారు ప్రాక్టికల్ ఇదంతా కూడా దీంట్లో థియరీ ఇంప్రాక్టికల్ ఏం లేదు సో నేనేమంటానంటే కీప్ ది మైండ్ ఎంటీ మైండ్ని ఎంటీగా పెట్టుకోవడం పొద్దున్న లేస్తోనే ఒక డజన్ ఎక్స్పెక్టేషన్స్తో లేకపోవడదు ఎంటీగా మనకి ప్రతి చోట మైండ్ అలా తయారైపోతుంది మైండ్ సీకింగ్ సంథింగ్ పెర్మనెంట్ బెగ్గర్ లాగా అయిపోతుంది ఆఖరికి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకునేప్పుడు కూడా ఈరోజు మనకి ఇష్టమైన న్యూస్ దాంట్లో ఉన్నాయి లేదు యు సీక్ సంథింగ్ ఫ్రమ్ ఎ న్యూస్ పేపర్ యు యూ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ ఫ్రమ్ ఇట్ ఇప్పుడు పోస్ట్ వాడు పోస్ట్ తీసుకొచ్చాడు అనుకోండి హౌ మచ్ ఎక్స్పెక్టెన్సీ మనం దాన్ని ఎందుకు ప్రదర్శిస్తాం ఎంతో ఒక రకమైన ఎంథూజియాజం అనాలా లేదా ఎంజైటీ అనాలా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ వీ రిసీవ్ ఇట్ విత్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఒక రకమైన ఎక్సైట్మెంట్తో రిసీవ్ చేసుకుంటాను అది చింపేపుడు కూడా వీ హ్యావ్ అన్ ఎక్సైట్మెంట్ అబౌట్ ఇట్ అంటే ఏముందో దాంట్లో సో అలాగా అలాగా ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ డిఫైన్డ్ అండ్ అన్డిఫైన్డ్ అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు జీరో ఎక్స్పెక్టేషన్ కీప్ ఇట్ ఎంటీ నో ఎక్స్పెక్టేషన్ వర్స్ యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే కమ్ లెట్ ది థింగ్స్ కమ్ యాజ్ దే కమ్ అండ్ లెట్ ది థింగ్స్ గో యాజ్ దే గో యాస్ దే ఆట్ టు గో అని ఆ రకమైన నిర్లిప్త ఉన్నట్లయితే దట్ ఈస్ ది గ్రేటెస్ట్ స్టేట్ ఆఫ్ అచీవ్మెంట్ మెంటల్ బ్లిస్ అది కాబట్టి డిజైర్లెస్నెస్ ని అది ఒక స్టేల్ స్టేట్ అని అనుకోకూడదు అంటే అది డిజైర్లెస్నెస్ అంటే వాడికి ఏ కోరికలు లేవు వాడి బతుకు కూడా బతికేనా చప్పచప్ప బతుకు అలా అనుకోకూడదు డిజైర్లెస్నెస్ ఈస్ ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్ దట్ వన్ కెన్ అచీవ్ డిజైర్లెస్నెస్ ఎంత ఫ్రీడమ్ అంటే వాడికి ఎంత ఫ్రీడము వాడి చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ఫ్రీడము హీఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ వెల్ ఎస్ ఫర్ ఎవ్రీబడి ఊ కన్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ హిమ్ హర్ డిజైర్లెస్నెస్ అబ్బో అది చాలా గొప్ప లక్షణం దాన్ని మనం ఆస్వాదించాల్సి ఉంటుంది అది దాన్ని అలా పరిశూచేస్తున్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడు చాలామంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుని భోగపురుషుడు అనుకుంటారు చాలా తప్పదు డ్యాన్స్ చేస్తాడు బంగారపు ఆభరణాలు ఇదేదో పెట్టుకుంటాడు పింఛం పెట్టుకుంటాడు టోపీకి పింఛం పెట్టుకుంటాడు ఇలాంటివి ఏవో ఆయన ఆయన చుట్టూ ఏవో కొన్ని కల్పనలు బహుశా పెట్టుకుని ఉంటాడు ఆనంద స్వరూపుడు ఇటు బహుశా ఏమిటో అలా వర్ణిస్తారు ఐ నాట్ అగెన్స్ట్ దట్ డిస్క్రిప్షన్ కానీ దట్ షుడ్ నాట్ మిస్లీడ్ ఎనీ ఆయన అంత నిర్లిప్తుడు అయిన ఇంకో హళ్ళాడు ఆయన నీ పట్టమహేషో వెళ్ళిపోతుందా అంటే ఎవాళ్ళ జీవితాలు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి తథాస్తు అంటాడు ఆయన అంతేగాని ఇంకా హీ డన్ సైనిక్ అయిపోయింది టైమ్ హ్యాస్ కమ్ టు గో ఐఎమ్ గోయింగ్ ఇఫ్ షీ హ్యాస్ టు గో దట్ ఈస్ హర్ ఛాయిస్ అంటాడు అంతేగాని హీ డన్ ఎంటర్ఫర్ కానీ ఆయన జీవితం అలా అనిపిస్తుందంటే ఏమంటే ఇలా మాట్లాడేవాడు భోగపురుషుడై ఉంటాడా ఇలా మాట్లాడేవాడు అసలు మీరు ఆలోచించండి पूयमचन प्रतिष्ठ अमन दूर प्रयत्न अवतारूद विदुष त्यक्तणस्य स्थित प्रज्ञ यते मोक्ष प्राप्ति न तो असन्यासीन काम कामती దృష్టాంతేనా ప్రతిపాదయుష్య ఆహా నాలుగు విశేషణాలు వేశారు ఆయన పిదుష జ్ఞాని వివేకం గలవాడు నిత్య నిత్య వస్తువు వివేకం గలవాడు అనిత్య వస్తువుల ఎడల కామనాలను కలిగి ఉండడు నిత్యానిత్య వస్తువు వివేకం ఉన్నవాడికి ఈ కామనలతో సంబంధం ఏమి ఇది కావాలి అది కావాలి సో గోల్డ్ కావాలి జనము అలాగా గిలగిల్లాడిపోతూ ఉంటారు ల్యాండ్ కావాలి గోల్డ్ కావాలి ఏం చేసుకుంటారండి లంచాలు పట్టేసి పాతిక లక్షలు ఉన్నవాడు లంచం పుచ్చుకుని యాభై లక్షలు చేస్తున్నాడు దాన్ని ఆ ప్రాపర్టీ అని ఏం చేసుకుంటాడు సో ఒక హౌస్ చాలు మనిషి ఉండడానికి ఒక ఇల్లు చాలు పోని రెండు ఇళ్ళు పోని మూడిళ్ళు నాలుగు ఇళ్ళు ప్రతి మేజర్ టౌన్లోనూ ఇళ్ళునూ న్యూయార్క్లో ఇల్లు లంచాలతోటి వసూలు చేసి ఇల్లు ఏం చేసుకుంటాడు అది అని అర్థం అంటే ఆ నిత్యానిత్య వస్తు వివేకం ఉండదు విదూష అటువంటి వివేకము ఇది నిత్యము ఇది అనిత్యము అనే వివేకం గలవాడు సో త్యక్త ఏషణస్య యేషణ అంటే కామన్ అవు సో యేషణులని త్యాగం చేస్తాడు వివేకం గలవాడే మరి ఏషణలని త్యాగం చేస్తాడు అంచేతనే వాడు స్థిత ప్రజ్ఞుడవుతాడు ఎప్పుడైతే ఏషణా త్యాగం చేస్తారో మీ ప్రజ్ఞ స్థిరం మీ ప్రజ్ఞ చల్లాచదురుగా ఉండదు అది ఏకాగ్రమైపోయి స్థిరం అయిపోతుంది మీ మీ మనస్సు నిలబట్టలేదంటే ఇదే సమస్య ఇదే ప్రారంభం ఏషణలో అధికం అవ్వడం చేతనే మనస్సు నిలబడదు మనస్సు నిలబట్టలేదు అని నన్ను అడుగుతూ ఉంటాను నేను ఇదే ప్రశ్న అడుగుతాను చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు మీరు ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పండి ఇప్పుడు నాకు మనస్సు నిలబట్టలేదు నాకు మనస్సు నిలబట్టలేదు ఎందుకు నిలబట్టలేదు సో అమెరికాకి వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అమెరికాకి అంటే అమెరికా మీద ఏదో ఒక ఏషన్ ఒకటి ఉందన్నమాట అప్పుడు నేనేం చేయాలి అమెరికా అయినా భారత్ అయినా అంతా ఒకటే ఎక్కడ పంచిపోతాలే అక్కడ పంచిపోతాలే కాబట్టి అమెరికాని నిందించడం అక్కర్లేదు మరో దాన్ని పోగొట్టడం వక్కర్లేదు అమెరికాని పోగొట్టడం అక్కర్లేదు నిందించవద్దు పోగొట్టవద్దు అది పంచిపోతాలే ఇది పంచిపోతాలే వాట్ ఈస్ ది స్పెషల్ యూనిట్ దే దేర్ ఈస్ సంథింగ్ స్పెషల్ దే సం యూ గెయిన్ సంథింగ్ యూ లూజ్ సంథింగ్ హియర్ యు గెయిన్ సంథింగ్ ఎల్స్ అండ్ యూ లూజ్ సమ్థింగ్ ఎల్స్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ కాబట్టి ఊరికే అమెరికా అమెరికా నీ వ్యామోహం మనకెందుకు అని నన్ను నేను పాఠం చెప్పుకున్నాను అనుకోండి ఈసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు అమెరికాకి వెళ్ళడం మానేస్తుంది కాబట్టి అది అది చేయాలి కానీ అది చేయడం మానేసి ఎవరినో ఒక హఠయోగి దగ్గరికి వెళ్ళి నా మనస్థితి జల్లా చెదరైపోతుంది ఏం చేయమంటావు అని అడిగితే అలా బిగుసుకుపోయి కూర్చో అని చెప్తాడు సో ఏదో ఆయన చెప్పేది ఏదో ఆయన చెప్తాడు కాబట్టి అలా కూర్చోవడం కొంతవరకు ఉపయోగించుంది కూడా ఇలా ఇలా కూర్చోవడం కూడా ఒక అదే ఈవేళ నేను ఐదు గంటల సేపు ఇలా కూర్చున్నా ఇక్కడ కూర్చోడానికి ముందు ఫైవ్ అవర్స్ ఇలాగే కూర్చున్నా ఇక్కడ ఇంకా కొంచెం మెత్తగా ఉంది అక్కడ హార్డ్ సర్ఫేస్ మీద ఫైవ్ అవర్స్ కూర్చున్నా త్రీ అవర్స్ కూర్చున్న తర్వాత ఐ వాంటెడ్ టు క్విట్ ఇట్ ఐ కెనాట్ సిట్ లైక్ గెట్ మై చైర్ అందరూ కింద కూర్చున్నారు మహాత్ములు నేను చైర్లో కూర్చుంటాను ఎవరో ఇంకో పెద్ద ఆయన చైరులో కూర్చుంటారు నేను కూడా చైరులో కూర్చుంటాను గట్మె నేను ఐకెన్ సీట్ ఎందుకంటే నేను అక్కడ అధ్యక్షుడిని నాకు చైరు వేమంటే వేస్తారు కానీ మళ్ళీ అనుకున్నాను లెటర్ సి ఇలాగ ఇలా కూర్చోవడం మనకి చేత కాకపోతే ఇంక మనం ఏం చేస్తాం అని ఏదో ఒక పొట్టుదలతో కూర్చున్నాను మొత్తానికి ఐదు గంటలు కూర్చో కూర్చున్నానే కానీ ఇట్ ఈజ్ నాట్ ఈజీ అని చెప్పేసి అర్థమైంది నాకు ఇట్ ఈజ్ నాట్ ఈజీ సో ఎనీవే సో ఇలా కూర్చోవడం కూడా ఒక కళ ఒక ఒక అచీవ్మెంట్ మనస్సు మీద ఒక విజయం దేహం మీద ఒక విజయం అవన్నీ ఉపయోగపడాలి ఐ డు నాట్ డినై దాట్ కానీ అసలు మౌలికంగా మనస్సు చెంచలం అవడానికి కారణము ఏషణలు యు అడ్రస్ దా కీలు ఎరిగి వాత పెట్టాలని సామెత ఉంది కాబట్టి అది కీలు దానికి అక్కడ పెట్టండి వాత మీరు స్థితప్రజ్ఞయిపోతుంది చెత్త ఈషణస్య స్థిత ప్రజ్ఞ అంత మనం సాధించలేకపోయాం ఇప్పుడు సాధించు యతే ప్రయత్నం చేయి అటువంటి యతికి మాత్రమే మోక్ష ప్రాప్తి మోక్ష అంటే ఫ్రీడమ్ అటువంటి మహాత్మునికి మాత్రమే ఆ ఫ్రీడమ్ జీవన్ముక్తి బతికుండగా వేదాంత ఫలం ఇప్పుడు మా ఇప్పటికొచ్చే ఫలమే దృష్టఫల వేదాంత ఫలం కర్మకి ఫలం అదృష్టం ఉపాసనకి ఫలం అదృష్టం వేదాంతానికి ఫలం దృష్టం దట్ ఈస్ ది మెథడ్ ఇట్ ఈజ్ థం్రూల్ అంతే కాబట్టి వేదాంత క్లాసుకి మీరు వచ్చినప్పుడు మీరు అదృష్ట ఫలాన్ని అపేక్షించనే రాదు అదృష్ట ఫలం ఉంటుంది గీతను అధ్యయనం చేస్తే అదృష్ట ఫలం ఉంటుంది అలా పోగుపడుతూ ఉంటుంది దాని గురించి మీరు చింత చేయక్కర్లేదు మీ అకౌంట్లో అది జమ అవుతూ ఉంటుంది కాబట్టి సో యతేహే అపి మోక్ష ప్రాప్తి ఆ ఫ్రీడమ్ మోక్ష అంటే ఫ్రీడమ్ ఆ పదం అది ఫ్రీడమ్ అన్నది సంథింగ్ యూ కెన్ అచీవ్ నవన్ హియర్ దట్ ఇది ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ ఎలా పోయిందో పసి ఇప్పుడు నీకు ఫ్రీడమ్ లేదనుకోండి ఎలా పోయిందో పసిగట్టు ఇలా పోయిందా ఫ్రీడమ్ దాన్ని వదిలిపెట్టి నీ ఫ్రీడమ్ నీకు వచ్చేస్తుంది అంటే ఇట్ ఈ సింపుల్ యాజ్ దాట్ కాబట్టి సో ఫ్రీడమ్ రావాలంటే అది మోక్ష ప్రాప్తి ఈ విధంగా స్థితప్రజ్ఞుడైపోతే వాడికి ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ విధంగా మోక్షం లభిస్తుంది నదు అసన్యాసిన కామ కామిన సన్యాసంటే ఆశ్రమ సన్యాసం అని కాదు దేన్ని విడిచిపెట్టకుండా అలా పట్టు కూర్చుంటాడు అసన్యాసినహా విడిచిపెట్టడు చూడతానహి హడిచిపెట్టడు డెబ్భై ఏళ్ళు వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చింది నాన్నగారు ఎప్పుడు పంచి ఎప్పుడు ఇచ్చేస్తారా అని వీడు చూస్తూ ఉంటాడు ఇవ్వడు సజెస్ట్ చేస్తాడు నాన్నగారు పెద్దవారు అయ్యారు ఈ పాటికి మీరు ఎవరన్నా మరి లెక్కలో మీరు సెటిల్ చేశారా అంటే నేను చూసుకుంటాను నేను చింత చేయకంటాడు లాయర్ని నమ్ముతాడు కానీ కన్న పిల్లల్ని నమ్మలేడు వాళ్ళు కూడా కొంత కారణం అవ్వచ్చు ఏమివి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఫీజు తీసుకునే లాయర్ని విశ్వసిస్తాడు తప్పిస్తే వాడికి ఇస్తాడు ఒక ఇది భద్రం చేసి పెట్టి చచ్చిపోయిన తర్వాత ఓపెన్ చేయని వాడి చేతికి ఇస్తాడు ఒక ఆయుధం తను పెంచిన పిల్లల్ని నమ్మలేడు అది వాడి కుండ ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు వాళ్ళ యొక్క అయోగ్యత కావచ్చు వాట్ ఎవర్ ది రీజన్ ఆ దుస్థితికి చేరుకుంటాడు మనిషి మరణించే టైంకి దట్ ఈస్ ది లెవెల్ హీ రీచెస్ వాట్ ఏ మిస్ఫార్చ్యూన్ ఎలా ఉండాలండి డెబ్బై ఏళ్ళు ఇరవై వచ్చాడు గారా ఇదంతా మీకు ఇచ్చేస్తున్నాం మీ స్టోన్ అని చెప్పేసి భుజం మీద చేసుకుని ఏ ఆశ్రమంలో కూర్చొని రామకృష్ణ జపం చేసుకుంటూ ఉండాలి కానీ సో మా కుర్రాడు అమెరికాలో ఉన్నాడు ఉత్తరం రాయట్లేదు అని చేస్తే ఉపయోగం అండి వాడు ఉత్తరం రాయట్లేదంటే నాన్నగారి పాటకి మీరు సన్యాసం తీసుకోమని సలహా ఇస్తున్నట్టు అర్థం దాన్ని కాబట్టి ఏదో అలాంటి ఉపాయం ఏదో నాలుగైదు కోట్లు ఏడు వెనకాల సంచి పట్టుకుని తిరుగుతుంటే సరిపడుతుంది సంచి పట్టుకోవడం తర్వాత ఇంకా బట్టలు పడతా పెట్టడం ఇలాంటి ఏదో చేస్తూ ఉంటే సేవ చేస్తే ఉపయోగపడుతుంది సో నిత్యం వృద్ధోపసేవిన హాని సేవ చేయాలి ఇప్పుడు సేవ చేస్తే దానికి ఫలం ఉంటుంది దాంట్లో లాభం కలుగుతుంది వికాసం కలుగుతుంది సేవ చేయకుండా ఏం కలుగుతుంది మహాత్ముల వెంట సంజీవ పట్టుకు పోతూ ఉండాలి అలాగా సో సో అసన్యాసినహేది వృధులు పెట్టడు అలా కొట్టు కూర్చుంటాడు కామ కామినహ కామ అంటే భోగాలను అర్థం కామి అంటే కోరువాడు కోరికలు కోరువాడని కాదు కామ అంటే కోరికలు కోరికలు కోరడం ఏంటి కోరికలను కోరతారేంటి కోరిక మనం కోరకుండానే వచ్చేస్తుంది మీరు కోరియది బయట ఉంటుంది నాకు కోరికలు పుట్టాలి అని ఎవడో నేను కోరే ఫలన వస్తువులు కావాలి అని కోరుతాడు కాబట్టి కామ కామిన అంటే కోరికలను కోరువాడు కాదు కోరబడే వస్తువులను కోరువాడు భోగ్య వస్తువు కామ్యతే ఇది కామ అంటే కోరబడే వస్తువు భోగ్య వస్తువులు భోగ్య వస్తువులను కోరువాడు సో అలా పట్టుకుని అసన్యాసిన దీన్ని విడిచిపెట్టకుండగా అలా పట్టుకుని భోగాల్ని కోరుతో ఇహ పర భోగాల్ని కోరుతూ ఉంటాడే వాటికి ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వస్తుందండి ఇది ఫ్రీడమిది నో ఫ్రీం యూ కెన్ నెవర్ హెవ్ ఫ్రీడమ్ ఈ సత్యాన్ని దృష్టాంతంతో చెప్పడం కోసం శ్రీకృష్ణుడు పూనుకుంటున్నాడు ప్రతిపాద్యన్ ఆహా ప్రతిపాదించుట అంటే సమగ్రంగా బోధించుట అనర్థం సో అలా బోధించబోతున్న శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ఆపూర్యమాణ అచల ప్రతిష్టం ఈ శ్లోకాన్ని మళ్ళీ వారం కళా ఆదివారం క్లాస్ కదా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురు నమీ ఓం తత్సతి శ్రీకృష్ణాత్మనమస్ రేపు సోమవారం రేపు